ఏదైనా ఒక సందర్భంలో చేసినా తప్పేం లేదు భేద భేదము తత్కాలమునందు భేదాన్ని స్వీకరించి అలా వ్యాఖ్యానం చేయవచ్చు కానీ వేదాంతుల మనస్సుకు నచ్చేటువంటి వ్యాఖ్యానం ఏమిటంటే పురుషశ్చాస ఉత్తమ ఈయన పురుషుడు ఈయన ఉత్తముడు కర్మధార అప్పుడు ఒక్కడే పురుషుడు ఉంటాడు పురుషుడు ఒక్కడే ఉంటాడు మరి మాట ఏమిటంటే ఆ పురుషుని యొక్క అంగములే అంటే ఆయన భిన్నంగా మనం ఏమీ ఉండము అదే అద్వైతంలోకి పోతుండే ఎనీవే హే పురుషోత్తమ అని సంబోధించాడు ఇప్పుడు ఈ ఆయన చూపించే విశ్వమంత సత్యమై ఆ విశ్వంలో ఉన్న ప్రాణులు అనగా పురుషులు అందరూ కూడా భిన్న భిన్నంగా సపరేట్ సపరేట్గా యథార్థంగా ఉన్నారు అన్నట్లయితే అప్పుడు పురుషోత్తమ అనేది పురుషాణాం ఉత్తమ సంబోధనం అది బాగా అలా కాకుండా ఆ చూపించే విశ్వము భిన్న భిన్నాలుగా భాషించేటువంటి సకల జీవ కోటి ఆ పరమాత్మ కంటే భిన్నంగా కనబోదుటయే కానీ వాస్తవంగా లేదు అంటే అర్థం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ వాస్తవంగా లేదు ఇప్పుడు సినిమాలో నేను ఇందాక దృశ్యం చెప్పాను సముద్రం హెలికాప్టర్ హెలికాప్టర్లో నలుగురు వ్యక్తులు ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ అవన్నీ వాస్తవంగా ఆ ప్రకాశం కంటే భిన్నంగా లేనేలేము ఉన్నది ఆ ప్రకాశం ఒక్కటి మీరు సినిమాకి వెళ్తారు మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగా నాకు మహానిపించేస్తుంది చాలా ఆశ్చర్యపడిపోతూ ఉంటాను నేను ఎందుకంటే ఆశ్చర్యం ప్రకాశం ఒక్కటే ఉంటుంది ఇంకేం ఉండదు ప్రకాశం ఉంటుంది ఈ ప్రకాశం కూడా ఎంత నేను ఒకసారి వాకపు చేశాను ఆ ప్రాజెక్టర్ లైఫ్లో లైట్లో ప్రాజెక్టర్లో లైట్ ఉంటుంది దీపం ఉంటుంది కదా ఆ దీపం ముందు లెన్స్ పెడతాడు మొత్తానికి ఆ దీపం ఎంత దాన్ని వాటి ఎంత ఎన్ని వాడుస్తుంది అని వాకంపు చేశాను ఎంత అరవై క్యాండిల్ బల్బు అంటే అరవై క్యాండిల్ చాలదాయా అది ఆ తెర మీద పడాలి కదా ప్రకాశం బాగా రావాలి కదా అరవై క్యాండిల్ కాదు కానీ పొనైతే వెయ్యి క్యాండిల్ ఉంటుందా అంటే వెయ్యి కూడా అక్కలా టూ క్యాండిల్ సరిపడుతుంది కొంచెం గట్టిగా వెలిగే బల్బు పెడతారు అక్కడ ఆ బల్బు కాంతి ఇటు అటు చెల్లా చెతర లెన్సెస్తో క్యాప్చర్ చేసి పెరాబోలిక్ బ్యాక్ సైడ్ లెన్స్తో క్యాప్చర్ చేసి అలా ఫోకస్ చేస్తాడు ఫోకస్ చేసి అక్కడ లెన్స్ పెడతాడు ఆ లెన్స్లోంచి ఒక పవర్ఫుల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది ఆ లైట్ ముందు ఫిలిం పెడతాడు పెట్టి ఆ ఫిలింని ఇలా అలా రొటేట్ అవుతుంది అలా తీలా వెళ్తూ ఉంటుంది ఆ ఫిల్మ్ అలా పోతూ ఉంటుంది అంతా మెషిన్ మీద పోతుంది చేత్తో చేసేది ఏమీ కాదు చేత్తో చేస్తే కూడా కనపడుతున్నాం మోస్తారుగా ఇప్పుడు మనకి ఆ ఫిలిమ్లో ముద్రించినటువంటి సంస్కారాలు వాసనలు అంటారు దాన్నే మన వేదాంతల పరిభాషలో చెప్పాలంటే ఇంప్డెన్స్ ఆ ఇంప్లిన్స్ అట్లా కదా అవన్నీ ఆ తెర మీద పడతాయి ఏమిటి పడుతుంది తెర మీద హీరో పడతాడు హీరో ఏమడ్డావు కాళ్ళు విరుగుతుంది హీరో వచ్చి తెర మీద హీరో ఏమడ్డావు కాంతి పడుతుంది హీరో అన్నా కాంతియే హీరోయిన్ అన్నా కాంతియే విలన్ కూడా విలన్ ఇంకో దొరుకులేదు విలన్ అంటే మళ్ళీ డార్క్ ఎనర్జీ అక్కడి నుంచి ఇంకో చోట్ల నుంచి వస్తుంది అలాగేమీ లేదు కూడా అదే కాంతి రాముడు కూడా అదే కాంతి రాముడికి రావణాసురుడికి బ్రహ్మల్లో తేడా తప్ప కాంతిలో తేడా ఏవుడు అలా ఒకటే కాంతి ప్రకాశము వెరీ ఇంట్రెస్టింగ్ అది చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేస్తుంది ఉన్నది ఒకే ఒక ప్రకాశం రెండోది లేనే లేదు కానీ ఎంత విశ్వరూపం చూపించేస్తాడు సినిమా రెండు గంటలు ఉన్నారో సేపు విశ్వరూపం చూపిస్తాడండి విశ్వరూపం సినిమా ఏదో రిలీజ్ అయినట్టుంది కూడా విశ్వరూపం అని నిజంగా విశ్వరూపమే చూపించినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు విశ్వరూపం అంటే ఇలాగ తలకాయలు నిలబడ్డాయి అలా కాదండి ఎవ్రీథింగ్ హీ విల్ షో దే ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎన్ని చూపించాలో అన్నీ చూపిస్తాడు పోటీ పడి మరీ చూపిస్తాడు ఎందుకంటే ఆ ఫిలిము సక్సెస్ అవటానికి అవన్నీ చూసి అబ్బా ఎంత బాగుందో మనం ఎగిరి గంతు వేస్తూ ఉంటాం వాస్తవంలో విశ్వం దర్పణ దృశ్యమానం ఎదురిగిరి ఆ చైతన్య ప్రకాశము ఎరుక అనే ప్రకాశము తప్ప మహానుభవ అక్కడ మరేది లేనే లేదు కానీ సినిమాలో ఏది సత్యం కాదు అయినా సినిమా చూడాలని ఎంత ఉత్సాహం జను ఈ ఉత్సాహం మనకి అర్జునుడి నుంచి వచ్చి ఉంటుంది సో పరమా ఆత్మచైతన్యం తప్ప మరేది సత్యం కాదు కానీ నాకు ఆత్మచైతన్యం హాహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పి ఉన్నాడు అయినా ప్రస్తుతానికి ఆత్మచైతన్యంగా ఉండేది దానికి ఐ విల్ కమ్ టు దాట్ పన్నెండో అధ్యాయంలో మళ్ళీ దాన్ని మనం చూద్దాము ప్రస్తుతానికి నాకు ఈ సినిమా చూపించవయ్యా అని కోరుతున్నాడు సో ఐశ్వరం రూపం ద్రష్ం ఇచ్చాము ఆ సకల జగత్తును శాసించేటువంటి ఆ రూపం అంటే మొత్తం జగత్తంతా కూడా పంచభూతాలు సకల ప్రాణితోటి ఇదిగో నా గుప్పట్లో ఉంది సినిమా అన్నట్టుగా అటు అది యథార్థం కూడా ఆ రూపాన్ని ఓసారి చూసేస్తే అక్కడికి ఆ సరదా తీరిపోతుంది తర్వాత మనం ఆత్మస్వరూప విచారం మళ్ళీ కొనసాగించుకోవచ్చు ఆత్మస్వరూపం ఎప్పుడు ఉండేదే దానికి కంగారే ఉంది ఈ సినిమా ఏదో ముందు చూసేస్తే చాలా బాగుంటుంది అర్జునుడు చూడదోరుతున్నాడు ఇది ఇప్పుడు నేను చెప్పిన పాఠం రైతులు విన్నట్లయితే దేవుల్ ఫాల్ డౌన్ ఫ్రండి చేయరు అదొక ఎక్స్ప్రెషర్ కుర్చీరోజు గత పడిపోతారు అంటే ఒక ఎక్స్ప్రెషర్ అలవాట వ్యూటీ లభిపుతాడు ఏమిటండి అది అంతా మహామహిమని పట్టుకుని సినిమా కింద మిథ్యారూపంగా తయారు చేసి పెట్టాడేమిటని ద్వైతవాదులు కొంత ఇబ్బంది పడ్డాము సహజం అయితే అద్వైత వేదాంతులు వేదాంతులు కనపడి ఇది ఏదైనా మిథ్య దృశ్యం నశ్యం కదా విశ్వరూపం కూడా అలా కొద్దిసేపు ఉండి పోతుంది అస్తమానం ఉండదండి తర్వాత ఎవరికో అర్జునుడికో ఐదు నిమిషాలు చూసిపోతుంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా మళ్ళీ బుధం తట్టి చాలే విశ్వరూపం మనం మామూలు అధ్యాయంలో ప్రవేశిస్తే మళ్ళీ ఆత్మస్వరూపానికి వచ్చేస్తాం ఈ ఈ సినిమాలు అన్నవి అవి ఉడికే ఒక కొద్దిసేపు ఒక ఉత్సాహానికి పనికి తప్ప తత్వంలోకి అవన్నీ మనం తత్వంలోకి దిగుమతి చేసేయకూడదు అదంతా తత్వంలో అలాంటి మహిమలు వెరైటీలు ఎక్సైట్మెంట్లు అద్భుతాలు ఉండవు తత్వంలో అద్భుతాలు ఏమి ఉండవు అలా ఉంటుంది అది అది ఉంది అద్భుతం దానికి ఉంటుంది బట్ ఈ రకంగా మాత్రం ఉండదు అస్తు భాష్యకారులు ఏమంటారు చూద్దాం ఏవేతది నా అన్యథా యథా ఏమ్రకారేణ ఆప్తా కథయసి త్వం ఆత్మానం పరమేశ్వర అక్కడ భాష్యశలి యథా అంటే ఏన ప్రకారేణ అని అర్థం ఆత్ అంటే కథయసి అనర్థం అలాగనమాట సో నీవు నీ గురించి నీ స్వరూపాన్ని గురించి ఏ ప్రకారంగా చెప్పి ఉన్నావో అది అంతా సత్యమే నాకు తెలిసిపోయింది ఏమీ అతిశయోక్తి లేదు నువ్వు చెప్పింది సుతరాము అటులనే నా అన్యత భిన్నము కాదు అంటే ఎలాగా ఈ సకల జగత్తును నేనే నిలబెట్టుతున్నాను అంటే ఎస్ దట్ ఈస్ ఇండీడ్ సో ఏమో ఇంకోహల్ కూడా నిలబెడుతున్నారేమో నో నా అన్యథీడ్ ఇట్ ఈస్ షో నాకు అర్థమైనది నీ గురించి నీవు చెప్పిన ప్రతి మాట కూడా సత్యమే ఎందుకంటే ఒక ఆయన అన్నారు శ్రీకృష్ణుడంతటి అంతటి అహంకారి మరొకడు లేడు మోస్ట్ ఈగో ఇక్ పర్సన్ మరొకడు లేడు ఎందుకని ఆయన ఏమంటాడు ఈ జగత్తంతా నేనే నిలబెడుతున్నాను చెట్లన్నింటిలో అశ్వత్థ వృక్షం నేనే చెట్లన్నింటిలో గొప్ప చెట్టు ఏమిటో నువ్వు చెప్పు అంటే అశ్వత్థం అది నేనే పర్వతాల్లో గొప్ప పర్వతం ఏమిటనుకుంటున్నావు నువ్వు అంటే హిమవత్ పర్వతం అది నేనే ఏమండిది ఇంత అహంకారమా అని చూడండి అది అహంకారం కాదు ఇప్పుడు అహం ఉంది చూసారా అహంని ఒక పరిచ్ఛిన్నమైన రూపానికి పరిమితం చేస్తే అహంకారం అహం కరోమి ఇది అహంకార అలా కాకుండా ఈ అహమ్ముని దాన్ని వికసింపజేస్తూ వికసించి వికసించి వికసించి మొత్తం అహంలో జగత్తంతా ఇమిడిపోయిందనుకోండి అది బ్రహ్మ అవుతుంది అహం బ్రహ్మాస్మి అవుతుంది అది అహంకారం అవ్వదు కాబట్టి శ్రీకృష్ణుడి అహం అది అహంకారము యొక్క అహం కాదు అది అది బ్రహ్మరూపమైన అహం కాబట్టి అది పెర్ఫెక్ట్ అలా ఆయన అనదగ్గదే మనం వినదగ్గదే మీకు చేతనైతే మీరు కూడా అలాగే అనొచ్చు ఎందుకంటే శృతే అమని చెప్తోందంటే తత్వమసి అది నీవే అయి ఉన్నావు ఏ అహం అయితే బ్రహ్మయో ఆ అహం బ్రహ్మ అభిన్నమైనటువంటి అహం అంటే ప్రత్యగాత్మ అది నీవే తెలుసుకో అని శృతి చెప్తోంది కాబట్టి హే శ్రీకృష్ణ నీవు చెప్పిన ప్రతి పలుకు యథార్థమే తథాపి ద్రష్మిచ్చామి ఇప్పుడు చెప్పిందంతా సత్యమని తెలిసిపోయిన తర్వాత ఇంకా ఇంక చేయాల్సిందేం లేదు ఇంకా లేచి మన దాంట్లో మనం వెళ్ళచ్చు కానీ అలా కాదు అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా బుద్ధితో తెలియడం వేరు కంటితో చూడడం వేరు బుద్ధితో తెలియడము ఉన్నత స్థాయికి చెందిన విషయం కంటితో చూడడము తక్కువ స్థాయికి చెందింది మీరు అర్థం చేసుకోవాలి రివర్స్ అనుకుంటారు జనాలు జనం ఏమనుకుంటారంటే కంటితో చూస్తే గొప్ప బుద్ధితో తెలిస్తే తక్కువ అనుకుంటారు వేడి గొప్ప కన్ను గొప్ప బుద్ధి గొప్ప బుద్ధి గొప్ప సినిమా వెళ్ళి అలవాటు ఉన్నవాడికి బుద్ధి గొప్ప కాదు కన్ను గొప్ప ఈ సినిమా హ్యాబిట్ మంచి హ్యాబిట్ సో అలా అస్తమానం కంటితో ఇటు చూస్తాను అటు చూస్తానంటే మీకు విజ్ఞానం ఏం లభిస్తుంది ఒకంత కళ్ళు మూసుకుని బుద్ధితోటి ఆలోచించి విమర్శ చేసి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి ఇప్పుడు పర్వతో అణిమాన్ ధూమాత్ అది అగ్ని పర్వతం అన్నది ఎందుకంటే దాని నుంచి పొగ వస్తోంది అన్నప్పుడు కంటితోటి పొగ మాత్రమే చూడగలుగుతారు బుద్ధితోటి అగ్నిని దర్శిస్తారు కన్ను కంటే బుద్ధి దాని స్థాయి గొప్పది కాబట్టి బుద్ధితో తెలియదగ్గది అంత చెప్పాడు ఆయన అర్జునుడు అంటున్నాడు నువ్వు చెప్పిందంటే నాకు తెలిసిపోయింది కరెక్టే కానీ ఒక లెవెల్ కిందకి దిగి కంటితో చూడాలనుకుంటున్నాను తథాపి అంటే అది తథాపి అంతేగాని కంటితో చూడడం బుద్ధితో తెలియడం కంటే గొప్పది మాత్రం కాదు ద్రష్టుమిచ్చాము నేను చూడగోరుచున్నాను అందాము ద్రష్టిచ్చాము అంటే నేను చూడగోరుతున్నాను ఏమిటి తవా ంటే అర్థం తవాని అంటే నీ యొక్క అని అర్థం నీ యొక్క రూప ఇది చూడదూరుతున్నాను ఎటువంటి రూపము ఇది కూడా నేను నిలబడే ఉన్నాను కదా ఆ రూపం కాదు దేవకీనందన రూపం కాదు మరి ఎటువంటి రూపము అంటే జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్య తేజోభి సంపన్నము వైష్ణవం రూపం పురుషోత్తమ వైష్ణవం రూపం అంటే మామూలుగా పురాణ ప్రవక్త అయితే ఏమని చెప్తాడంటే వైకుంఠంలో చతుర్భుజ రూపంలో ఉంటాడు విష్ణువు ఆ విష్ణువు చూపించినటువంటి విశ్వరూపం అని చెప్తాడు అలా చెప్పం అలా చెప్పేది కాదు అది అలా కాదు వైష్ణవం రూపం అంటే సో సర్వ జగత్ వేవేష్టి విష్ణు సర్వమును వ్యాపించి ఉండివాడు అది విష్ణు అంటే సో విష్ణువు అంటే ఎక్కడో చోట కూర్చునుండి వాడు కాదు సర్వమును వ్యాపించి ఉంటాడు తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయ దివీ వచక్షురాత ఆ విష్ణువు యొక్క పరమ పదము అంటే సర్వాతిశాయి పరమ పదము అంటే స్వరూపం సర్వాతిశాయి స్వరూపం దానిని జ్ఞానులు దర్శిస్తారు పశ్యంతి సూరయ సూర్య అంటే జ్ఞాని అని అర్థం సూర్య అంటే అదితో ఫలానా ఫ్యామిలీ వాళ్ళని కాదు జ్ఞాని అని అర్థం పశ్యంతి సూరయ దివి వచక్షురాపతం ఏమిట విష్ణువు యొక్క స్వరూపము పదము అంటే స్వరూపం రూపం కాదు స్వరూపం స్వరూపానికి రూపానికి తేడా మీరు తెలుసుకోవాలి చెప్తాను ఏమిటా స్వరూపము దివి చక్షు ఇవ ఆ దివి అంటే ఆకాశము నందు ఇవ ప్రకాశము వలె ఆ పథం ఉన్నటువంటి స్వరూపము ఇప్పుడు ప్రకాశం ఎక్కడుంది చెప్పండి మీరు ప్రకాశం ఎక్కడుంది ఇదిగో ప్రకాశము గోడ మీద ఉందా టేబుల్ మీద ఉందా నా ముఖంలో ఉందా మీ ముఖంలో ఉందా ఎక్కడుంది ఎక్కడ ఉన్న ఆకాశం అంతా వ్యాపించి ఉంది గోడ మీద ఉంది నా ముఖంలో ఉంది మీ ముఖంలో ఉంది టేబుల్ మీద ఉంది ఆకాశం సర్వమును వ్యాపించి ఉంది ప్రకాశం అసలు ప్రకాశము లేనిదే అక్కడ అది ఉంది అని తెలియదు ఇప్పుడు ఇది ఎలాగంటే ప్రకాశము ఈ మాల మీద వ్యాపించింది కానీ ఈ రేడియో మీద వ్యాపించలేదు అని మీరు అన్నారనుకోండి తప్పైపోతుంది ఎందుకంటే ప్రకాశం లేదే ఈ రేడియో నువ్వు ఎలా చెప్తావు ఎక్కడ ప్రకాశం ఎక్కడ లేదో చెప్పు అంటే అదిగో ఫలానా చోట లేదు ఉంది అక్కడ ఎందుకని ప్రకాశం ఉండబట్టే అది నువ్వు ఫలానా చోటు అని చూడగలిగా కాబట్టి ప్రకాశము లేని చోటు మీరు ఎరుగుదురా అని నేను తెలుసు అంటే మీకు తెలియలేదని అర్థం ఏమంటే ప్రకాశము లేని చోటు మీకు తెలుసునా అంటే అదే మాకు తెలియదండి అంటే మీకు తెలిసిందని అర్థం అర్థమైందండి కాబట్టి ఆ ప్రకాశము ఆకాశమునంతను ఏ విధంగా వ్యాపించి ఉన్నదో ఆ శ్రీహరి ఈ సకల జగత్తును సత్తాస్ఫూర్తి రూపంగా అంటే ఉండుట తెలియదుట సత్తాస్ఫూర్తి మాల ఉంది తెలుస్తోంది ఉండుట తెలియుట ఉన్నాయా లేదు దాంట్లో నామరూపాలు అలా చేపట్టండి ఉండుట తెలియట ఉండుట తెలియుట లేకుండా నామరూపాలు ఉండవు ఉండి ఉండాలి తెలియాలి ఉండి తెలిస్తే అప్పుడు నామరూపాలు కాబట్టి నామరూపములతోటి కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఉండుటా తెలియట అన్నది సర్వమునకు సమానం నామరూపాలు ఒకదాని నుంచి ఇంకొకదానికి భిన్నం ఎలాగంటే బంగారము ఆభరణాలన్నిటికీ సమానం అయితే వేరువేరు ఆభరణాలు వాటి రూపములు వాటి నామములు వాటి వినియోగములు వేరువేరుగా ఉంటాయి కానీ బంగారం మాత్రం వాటన్నిటికీ సమానమే ఎనీవే సో అటువంటి నీ యొక్క వైష్ణవ రూపాన్ని అంటే సకల జగత్తును వ్యాపించి ఉన్న రూపాన్ని అంటే ఒక్క కొద్దిసేపు ఆ సకల జగత్తుని ఒక్క చోట చూపిస్తే ఎలా ఉంటుందో అలా చూపించాలి నాకు ఏమంటే ఆ రూపము ఐశ్వరం రూపము ఈశ్వరునికి చెందిన రూపము ఈశ్వరులంటే ఏమిటి భగవాన్ అనే శబ్దం ఉంది ఈశ్వర శబ్దాన్ని భగవాన్ననే శబ్దంతో సమానార్థకము కనుక శంకరుడు ఆ భగవాన్ననే శబ్దము యొక్క అర్థాన్ని అక్కడ సంగ్రహించారు ఐశ్వ సో భగవత్ శబ్దానికి అర్థం ఏమిటంటే ఇదిగో ఈ ఆరు అంశాలు నిండా ఉంటాయి అది భగవంతుడు ఏమిటి ఆరుము జ్ఞానము ఈశ్వరుని ఎందు జ్ఞానము నిండా ఉంటుంది కొంచెం ఉండదు కొద్ది ఉన్నా ఈశ్వరుడు అని అనడానికి వీలలేదు అల్పజ్ఞుడే అవుతాడు ఎక్కువ ఉన్నా అల్పజ్ఞుడే అవుతాడు ఎందుకంటే అనంతమైన జ్ఞానము ఈశ్వరుని ఎందు కలదు సర్వజ్ఞానము ఈశ్వరుని ఎందుగలదు తర్వాత ఐశ్వర్యము అంటే శాసన శక్తి ఓవర్ లాడ్షిప్ అని అంటారు అది ఈశ్వరుని ఎందు పూర్ణముగా గలదు ఇప్పుడు మనందరిలో ఉంది కొద్దో గొప్ప ఈశ్వరుడు ఎందు సంపన్నం అంటే పూర్ణముగా గలదు రెండవది అది మూడవది శక్తి నాలుగవది బలము ఐదవది వీర్యము ఈ మూడు పదాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడదగ్గ పదాలు లేకపోతే మూడింటికి ఒకే అర్థం వస్తుంది బలము వీర్యము శక్తి ఎలా చెప్పాలి సో ఐశ్వర్యం సమగ్ర ఐశ్వర్యం సమగ్రంచ వీర్యం చె యశసవైరాగ్యయోశ్చైవ షణాం భగ ఇటీ రణ ఓన్లండి అది ఎలాంటి పెట్టండి శక్తి బలము వీర్యము ఇప్పుడు మీరు మూడు పదాలని సెపరేట్గా చూసుకోండి ఆ శ్లోకం పక్కన పెట్టండి ఇప్పుడు మీరు మనిషి ఉన్నాడు అనుకోండి మనిషిలో పవర్ ఉంటుంది ఎన్ని పవర్స్ ఉంటాయి మూడు పవర్స్ ఉంటాయి ఏమిటి ఫిజికల్ పవర్ శరీర పాటవము అంటారు విన్నారా ఎప్పుడైనా పాటవము అని ఇంద్రియ శక్తి ఇంద్రియముల యొక్క శక్తి పవర్ అప్ ది ఆర్గన్స్ ఇంద్రియ పాటవము అని అంటారు మూడవది మనశ్శక్తి మనస్సు లేక బుద్ధి సేంత తీసుకోండి సో అది మనశ్శక్తి లేకపోతే బుద్ధి పాటవము ఉండాలి చాలామంది బుద్ధి బలంగా ఉంటే శరీరం నీరసంగా ఉంటుంది శరీరం బలంగా ఉంటే బుద్ధి నీరసంగా ఉంటుంది రెండు బాగున్నాయనుకుంటే ఇంద్రియాలు కొంచెం ఊగిసలాడుతూ ఉంటాయి స్థిరంగా ఉండవు కాబట్టి మూడు రకముల శక్తులను వ్యవస్థ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ హిరణ్య చూడండి ఈ హిరణ్య గర్భుడు ఒక మనిషిని శరీరంలో మంచి దృఢమైన వాడు ఇంద్రియ శక్తి బలంగా అధికంగా గలవాడు బుద్ధిశక్తి బాగా గలవాడు ఉండాలి అలా ఉండాలి ఒకసారి జార్జి బర్ణాక్ష దగ్గరికి ఒక బ్రిటిష్ యాక్ట్రెస్ బ్రిటన్లో ఉన్న సినిమా యాక్ట్రెస్ ఒక ఆమె చాలా సుందరి విశ్వసుందరి ఆమె జార్జి బెర్నాక్ష దగ్గరికి వెళ్ళింది వెర్ణాక్ష గారు ఏదో ఎక్కడో జార్జి బెర్నాక్ష పేరు విన్నారా మహాకవి ఆయన ఎక్కడో ఉపన్యాసం చెప్తున్నాడు మిడిలేజ్డ్ మ్యాన్ చాలా లోక ప్రఖ్యాతి చెందినవాడు సో ఆయన దగ్గరికి వెళ్ళి ఓ ప్రపోజల్ ఇచ్చింది నేను ఫలానా విశ్వసుందరిని యాక్ట్రెస్ పేరు గుర్తులేదు నాకు ఇద్దరం పెళ్లి చేసుకుందాము నేను ప్రపోజ్ చేస్తున్నాను బహుశా జాజి గర్ణాష బ్రహ్మచారి ఏమో నాకు తెలియదు బహుశా లా ఇవి ఉంటుంది ఎందుకంటే పెళ్ళి అయిన ప్రపోజ్ చేయరు అక్కడ లా ఇండియాలో అక్కడ ఇండియాలో లా పర్వాలేదు ఇట్ల ఒకవేళ నడిపించవచ్చు రాయవడం పట్టించుకోడు మీరు వెళ్ళి దెబ్బలాడితే వాళ్ళు ఎరే వీడు అల్లరి చేస్తున్నారు కదా వీడు ఏదైనా తప్పు చేశాడా అంటే అలా చేశాడా అయితే అరెస్ట్ చేయమంటారు తప్ప మీరు దెబ్బలాడదంతసేపు మీరు ఏదైనా నడిపించచ్చు అక్కడ లా చాలా గట్టిగా ఉంటుంది బ్రహ్మ బర్ణాక్షి వివాహం కాలేదని అనుకోండి బ్రహ్మచారి అనుకోండి ఆయన ఆయనకి వెళ్ళి మన ఇద్దరం వివాహం చేసుకుందాము నేను ప్రపోజ్ చేస్తున్నాను అని అంటున్నాడు అంటే ఏమంటాడు నా గడ్డము నేను నేనే కనబడ్డానా నీకు నాలో ఏం చూసి నువ్వు నన్ను ప్రపోజ్ చేస్తున్నావు నువ్వు మామూలుగా తెలుసుకుందామని అడిగాడు ఆయన అంటే ఆయన అంటుంది మన ఇద్దరికీ కలిగే సంతానానికి నా అందము నీ బుద్ధి వస్తుంది అని అంటున్నాడు అంటే ఆయన వెంటనే తడుగుకోకుండా మరొకడైతే బాగుంది ఏం అనుకుంటాడు కానీ ఆయన వాహా కలిగి కదా తడుగుకోకుండా ఒకవేళ నీ బుద్ధి నా అందం వస్తే అని దగ్గర ఈ మూడు ఒకచోట సమావేశం కష్టం అండి సో బలము వీర్యము బుద్ధిశక్తి మూడు బలము వీర్యము శక్తి తేజస్ అంటే పరాక్రమము పరాక్రమం అంటే ఏంటి అంటే కొంతమంది మంచి బుద్ధిశక్తి కలిగి ఉంటారు మంచి జ్ఞానము కలిగి ఉంటారు కానీ లోకంలోకి పది మందిలోకి వచ్చినప్పుడు ఓ మూల కూర్చుని ఉంటారు అది ప్రకటించుకోరు తమని తాము ఒకడు ప్రకటించుకుంటాడు తన తన మహిమను లోకంలో ప్రకటిస్తాడు దాన్ని పరాక్రమము ఉంటారు అంటే ఇతరులను మెప్పించేటువంటి అప్రో యాక్టివ్ అప్రోచ్ ఉండాలి అది లేకపోతే ఎంత శక్తి గలవాడైనా పక్కన పెట్టేస్తారు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి వాడు ఏ ప్రశ్న అడిగినా నేను ఇంత పని చేయగలను అంత పని చేయగలను నాకున్నంత శక్తి ఎవరికీ లేదని చెప్పాలి కానీ అలా చెప్పకపోయినా వాడికి ఉన్న క్వాలిఫికేషన్స్ అయినా వాడు చెప్పుకోవాలా అయితే మొహమాట పడతావు ఆ నువ్వేం చదువుకున్నావు అంటే ఏదో చదువుకున్నావు అండి పర్వాలేదు అని అలా చెప్పాడు అనుకోండి పిహెచ్డీ ఉంది కూడా అలా చెప్పాడు అనుకోండి వాళ్ళు సెలెక్టే చేయకుండా అయిపోతుంది కాబట్టి ఒక కొంతసేపు ఆత్మశ్లాఘనము తప్పు అనే ప్రిన్సిపుల్ పక్కన పెట్టేసి తనని తాను గట్టిగా పొగుడుకోవాలి పొగుడుకుంటే వాళ్ళు విని ఓహో వీడు ఎవడో గట్టివాడు రా అని సెలెక్ట్ చేసినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు లోకం యొక్క స్వభావం అలా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ పుషింగ్ నేచర్ ఉండాలి దానికి తేజస్సు పేరు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని ఎందు నిండా ఉన్నాయి అంటే ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్లో ఎన్ని లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా హిరణ్యగర్భతత్వము నందు పెట్టి అది ఈశ్వరుడు అంటాయి మనలో ఉన్నవే ఈశ్వరునిలో ఉంటాయి ఎందుకని ఈశ్వరునిలో ఉన్నవే మనలో ఉంటాయి కనుక దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే బిందుమే సింధు హయ్యని సముద్ర జలం చిన్న సీసాలో మీరు పట్టుకొచ్చారనుకోండి ఇక్కడికి ఈ టేబుల్ మీద పెట్టారనుకోండి హోమియోపతి మందు ఉంటుందని చూడండి అలాంటి బిల్లి సీసాలో సముద్ర జలం అక్కడ పెడితే సముద్రానికి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ దీనికి ఉంటాయి ఒక్క వైశాల్యం తప్ప వైశాల్యం ఏముంది అది తత్వం కాదుగా అది దేశకాలానికి సంబంధించిన సమాచారం సముద్రంలో నీరుంటుంది ఇది నీరే అక్కడ ఉప్పు ఉంటుంది ఇది ఉప్పే అక్కడ ఏది ఉంటే అన్నీ ఇక్కడ ఉంటాయి బిందుమే సింధు హై అంటారు ఆ విధంగా మనిషిలో ఆ ఈశ్వరుని యొక్క అంశ పూర్తిగా ఉంటుంది లక్షణాలన్నీ ఉంటాయి ఇటు వచ్చి వీడు అజ్ఞానం చేత పరిచ్ఛిన్నంగా ఉంటాడు ఇదే మనిషి తన ఎందున్న క్వాలిటీస్ని ఎక్స్పాండ్ చేసాడనుకోండి ఇన్ఫినిట్కి ఎక్స్పాండ్ చేసాడనుకోండి అదే దేవుడు అంటే మీలో ఉన్న జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేసేయండి శక్తిని ఎక్స్పాండ్ చేసేయండి దాని పేరే దేవుడు మీ దేహాన్ని కూడా ఎక్స్పాండ్ చేసేయండి ఎంత ఎక్స్పాండ్ చేస్తారు బ్రహ్మాండం అంతా అనుకునే స్థాయికి కనుక మీరు ఎక్స్పాండ్ చేసేస్తే మీరే దేవుడు అయిపోతారు దేవుడికి జీవుడికి సైజే తేడా తత్వంలో తేడా లేదు సైజు కల్పితము ఎనివే ఇది అద్వైతము సో ఆ విశ్వరూపాన్ని ఆ వైష్ణవ రూపాన్ని నాకు చూపించవలసినది హే పురుషోత్తమ ఓసారి శ్లోకం అనేసిద్దాం ఏవమేత్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రుమి ఐశ్వరం పురుషోత్తమ మన్యసే యది త్రుమి ప్రభో యోగేర తో మే దర్శయాత్మాన అవ్యయం ప్రభో అని సంబోధించాడు అంటే ఓ ప్రభువా అంటే నన్ను పాలించువాడా అని సంబోధిస్తున్నాడు నేను నీకు అధీనుడను శరణు వేడుతున్నాను నన్ను నీట ముంచినా పాలముంచినా ఆ బాధ్యత అంతా నీదే అని ఎప్పుడైతే శరణాగతి చేస్తారో అప్పుడు ప్రభో అని సంబోధిస్తా నాకు చూపించేసే నువ్వు చూపించి ఇప్పుడు అని డిమాండ్ చేయడానికి ఏమీ లేదు డిమాండ్ చేయట్లేదు అతను అతనిలో మంచి వినయం ఉండేది డిమాండ్ చేయట్లేదు ఒకప్పుడు డిమాండ్ చేసేది ఆ జ్ఞాన సందర్భంలో డిమాండ్ చేసాడు ఇదే నువ్వు ఇలా చెప్తున్నావు నాకు సరిగ్గా ఏదో ఒకటి తేల్చి చెప్పు సో తయోహ ఏకం వదమే నిశ్చితం ఏ ఇది చెప్పి అది చెప్పినట్టుగా తూర్పుకి వెళ్ళు పడవరకి వెళ్ళు అంటే ఎక్కడ ముందుకుతుంది ఏదో ఏదో ఒకదానికే వెళ్ళగలుగుతాం కదా అలా చెప్తున్నట్టున్నావే నువ్వు ఆయన అలా చెప్పలేదు వీడు అలా ఇతను అలా అనుకున్నాడు అనుకుని అలా ప్రశ్నించాడు ఏదో ఒకటి ఖచ్చితంగా నిర్ధారణ చేసి చెప్పబోయి నాకు అని అడుగుతాడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు ఇవ్వండి అడిగారు అనుకోండి ఆయన రెండు మందులు వ్రాసిస్తే ఏంటండి ఇన్ని మందులు ఎక్కడ వేసుకుంటున్నా ఏదో ఒకటే రాసి వందని అడిగితే ఆయన కోపం వస్తున్నారు అదే చెప్పారు అర్జునుడు అలాగే అడిగాడు ఆయన సో ఆ సందర్భం వేరు ఇక్కడ ఈ శ్రద్ధగా విను ఉన్నాడు మంచి వినయంగా శరణాగత చేసి హే ప్రభో అని సంబోధించి నువ్వు చూపించు నాకు నేను చూడాలని అనుకుంటున్నాను ఏమంటే చూడాలని అనుకుంటే ఏమైనట్టు చూడగలిగే శక్తి కూడా ఉండాలి ఇప్పుడు కళ్ళకళకు వచ్చిందనుకోండి కళ్ళకళకు వచ్చిన వాడికి కొత్త సినిమా రిలీజ్ అయింది నీకు నేను చూపిస్తానని తీసుకెళ్తే వాడు కళ్ళు మండిపోతాయి చూడండి నాడు సినిమా హాల్లోకి వెళ్ళి అలా చూసి అమ్మో అని కళ్ళు కదా తలకే ఉంచుకొని కళ్ళు మూసి కూర్చోవాలి చూడలేడు సో కాబట్టి ఇప్పుడు గ్రహణం పట్టినప్పుడు ఆ సూర్యమండలం చాలా అద్భుతంగా ప్రకాశిస్తుంది పూర్ణ గ్రహణం పట్టినప్పుడు డైమండ్ రింగ్ షేప్లోకి వస్తుంది మేము చూడాలని కంగారు పడితే అలా చూస్తే చూడలేరు కళ్ళు మంటలు పుట్టేస్తాయి తర్వాత కంటికి హాని కూడా కలుగుతుంది కాబట్టి దానికి ఏదో వ్యవస్థ చేసుకుని చూడాలి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా విశ్వరూపాన్ని ఒక ఝలక్ అంటే ఒక చిత్రంగా చూపించినా చూడగలిగే శక్తి తనకు ఉందో లేదో అని చాలా వినయంగా మాట్లాడుతున్నాడు ఆయన చూడబాయా అది ఆ నిర్ణయం కూడా నువ్వే చేయి నేను ఎలా నిర్ణయించగలను నాకు తెలియదు ఆ చూచే శక్తి నాకు ఉందంటావా లేదంటావా అవి కూడా నువ్వే చెప్తున్నావు చూచే శక్తి లేదు అంటే ఓ దండం పెట్టు ఊరుకుంటాను కాదు చూచే శక్తి ఉందని కనుక నీకు అనిపిస్తే తప్పనిసరిగా నీవు నాకు ఆ విశ్వరూపాన్ని చూపించవలసినది అని ఆ నిర్ణయించే అధికారాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించాడు అలా ఉండాలండి ఇప్పుడు కూడా జగత్తు గురించి మన వైపు నుంచి ఎజెండా ఉండకూడదు జగత్తు ఇలా ఉండాలి అని ఎజెండా ఉండకూడదు జగత్తు ఇలా ఉండాలి అనే ఎజెండా ఎలాంటిదంటే సినిమాకి వెళ్ళే ముందు ఈ సినిమాలో హీరో ఎప్పుడూ కూడా విలన్ మీద కొట్టేస్తూ ఉండాలి విలని ఎప్పుడు పైకి రాకూడదు ఆ పాటలు పదిహేసి నిమిషాలకు పాట ఉండాలి హాస్య అన్నట్లు ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు ఉండాలి అని మీరు ముందే ఆ సినిమా ఎలా ఉండాలో మీ లిస్ట్ అంతా రాసుకుని వీళ్ళు కూర్చున్నారనుకోండి ఇప్పుడు ఆ సినిమా అలా ఉంటుందా ఏదో ఒక ఉంటుంది ఓ ఉంటుంది మరో హీరో విలన్ను కొట్టేయటం వరకు బాగానే ఉంటుంది హాస్యం కొంచెం తేడా రావచ్చు అప్పుడు ఏమవుతుంది మీకేం ఎదుగుతుంది ఏమిటండి నేను అనుకున్నట్టు లేదా సినిమా అంటే ఏం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అపాయింట్మెంట్ ఉంటే డిసప్పాయింట్మెంట్ ఉంటుందని ఓ సామెత సో మీరు ఎప్పుడైతే అలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశారో అప్పుడు వెంటనే మీకు నిరుత్సాహము దుఃఖము కలుగుతుంది సపోజ్ మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు చూసుకున్నారు బాగుంటే బాగున్నట్టు బాగులేకపోతే బాగులేనట్టు ఎందుకో తెలుసిన అది సత్యం కాదు అది అది ఊరికే దిఃావత ఉరికే అలా చూపించిదే చూసిదే తప్ప కనబడిదే తప్ప ఉన్నది కాదు ఈ జగత్తు జగత్తు సత్యం కాదు అసత్యమైన దిక్షాభూతమైన జగత్తుకి మీ ఎజెండా ఎందుకు అనవసరం కదా సత్యం కాదు కాబట్టి ఈ పార్టీ వాళ్ళు దగ్గినా మహాబాబు ఆ పార్టీ వాళ్ళు దగ్గర మహాబాబు మనకేం అభ్యంతరం లేదు ఎందుకంటే వీళ్ళైనా అంతే వాళ్ళైనా అంతే అంతా ఇదో మిథ్యా ప్రపంచం అని ఉదాహరణ పెట్టుకోడు అది జగత్తుకి ఎజెండా ఉండకూడదు ఇంకా జీవితానికి ఎజెండా అసలే ఉండకూడదు నేను ఎంతకాలం జీవించాలి అనుకుంటే నిరుత్సాహమే నేను ఇంకా జీవించకూడదు అనుకుంటే కూడా నిరుత్సాహమే దుఃఖమే నో ఎజెండా నేను ఎంతకాలం జీవించాలి ఏమో నాకేం తెలుసు ఈశ్వరుని ఇచ్చేలా ఉంటే నాకు భోజనం ఏమి దొరుకుతుంది ఏమో నాకేం తెలుసు ఈశ్వరుని ఇచ్చేలా ఉంటే ఇదేవో భవతి తదేవో మంగళాయ నో ఎజెండా ఫర్ ది వరల్డ్ నో ఎజెండా ఫర్ ది ఫర్ వన్ సెల్ఫ్ వాడు శరణాగతుడు అని అనబడుతుంది అది శరణాగతి అంటే చాలామంది శరణాగతి అంటే ఏమనుకుంటారంటే పచ్చటి పంచి ఒకటి కట్టుకుని పచ్చటి వస్త్రం భుజం మీద కప్పేసుకుని అలా మెట్లన్నీ ఎక్కుంటే వెళ్ళిపోయి ఐదు సార్లు తిరిగేసి అదేదో కొబ్బరికాయ ఏదో కొట్టేసి ఆ తర్వాత వచ్చేసి రెండు ఇడ్లీలు దోశ తినేస్తే అది శరణాగతి అని అనుకుంటారు అదే ఒక రిచ్యువల్ కాదది రిచువల్ లో కూడా ఆ భావన ఉంటే మంచిదే ఎందుకంటే రిచ్యువల్కి పరిమితం చేసేయకూడదని చెప్పడం కోసం అలా చెప్పారు మరే మరోలా ఏమీ కాదు రిచువల్ కూడా శ్రద్ధగా చేస్తే దాంట్లో కూడా విలువ ఉంటుంది సో శరణాగతి అన్నది అది అది చాలా కఠినమైన వ్యవహారం అది ఒక కర్మ కాదు ఒక ఇమోషన్ అసలే కాదు చాలామంది శరణాగతి అంటే ఓహో హోహో అని వణికిపోతే నేను దేవుడికి అంతా కాల సమర్పించేశానని కంగారు పుడిపోయిలేలా అనేసుకుంటూ అది శరణాగతి అవ్వదు అంత కేవికి కాదు శరణాగతి అది ఒక ఇంటలెక్చువల్ ఎనాలసిస్ కూడా కాదు అది బుద్ధికి కూడా అతీతమైనటువంటి స్వరూప నిష్ట దన్నర్ సైలెన్స్ మనస్సులో ఏ రకమైన ఎజెండా లేదు అంటే ఏ రకమైనటువంటి ఇచ్చ రాగము ద్వేషము ఇది ఇలా ఉండాలి ఇది ఉండకూడదు అనేటువంటి రాగద్వేషములు ఏమీ లేకుండా అలా నిశ్చలంగా సాక్షిభూతంగా ఉండిపోవటం ఎదేవో భవతి తదేవో మంగళాయ అనే సూత్రాన్ని జీవితంలో యథార్థంగా హృదయంలో దాన్ని ఆవిష్కరించుకోగలుగుతా అది శరణాగతి అంటే అనివే హే ప్రభో నాకు అటువంటి కోరికైతే కలిగింది కానీ ఆ శక్తి నాకు ఉన్నదని నేను భావించినట్లయితే ఆ నీ యొక్క ఆ విశ్వరూపాన్ని నాకు చూపించవలసినది ఆ ఈశ్వరుని యొక్క ఆ విశ్వరూపంలో ప్రకటమయ్యే మహాశక్తి ఏదైతే అది ఎప్పటికీ నశించేది కాదు ఈశ్వరుని యొక్క జ్ఞానానికి కానీ తేజస్సుకి కానీ అదే ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో ఖర్చు అయిపోయేది కాదు అవ్యయం అవ్యయం అంటే ఖర్చైపోవడం వ్యయం అంటే ఖర్చైపోవడం ఆదాయము వ్యయము మీరు కొత్త సంవత్సరం చూసుకుంటారు గంటల పంచాంగంలో ఆదాయము వ్యయము ఆదాయము అంటే వచ్చేది వ్యయము అంటే ఖర్చు సో రాబడి ఖర్చు అవ్యయం ఖర్చు కానిది అంటే అలా స్థిరంగా ఉండిపోయేటువంటి ఆ మహాతేజస్సును నాకు నేను చూపించవలసినది ఒక చిన్న సంబోధన ఏమిటంటే యోగేశ్వర యోగ అంటే ఒక మహిమాన్వితమైన శక్తి యోగి అనబడతాడు యోగేశ్వర అంటే యోగీశ్వర అర్థం రకంగా ఎందుకంటే యోగ అస్య అస్థి ఇది యోగ అన్ అనే ప్రచయం వచ్చి ఎస్ఏతిచ అకారలోకం అయిపోతే యోగము అంటే రెండు అర్థాలు వచ్చాయి కనుక యోగము అంటే యోగము ఒక అర్థం యోగ అంటే యోగము గలవాడు అని రెండో అర్థం అంటే యోగము గలవాడు అంటే యోగే అయింది కాబట్టి యోగ అనే పదానికి యోగి అని అర్థం వస్తుంది సంస్కృతంలో అలా వస్తుంది తెలుగులో రాదు సంస్కృతంలో వస్తుంది యోగులకు ప్రభుడు ప్రభువు కనుక యోగేశ్వర అంటే యోగము అంటే మనస్సు మీద దేహం మీద పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించటం పేరు యోగం మనస్సు మీద దేహం మీద సంపూర్ణమైన ఆధిపత్యం ఎప్పుడైతే మీకు అటువంటి ఆధిపత్యం వస్తుందో మామూలుగా సామాన్య జనులు చేయలేని కొన్ని ఘనకార్యాలని మీరు చేయగలుగుతారు ఇప్పుడు కొంతమంది శరీరాన్ని బాగా మప్పి దానికి భోగాలని అలవాటు చేసి కూర్చోపెడితే యాభై ఏళ్ళు వచ్చేప్పటికే ఆ శరీరము రోగ్రస్తం అయిపోతుంది డైబెటీస్ హార్ట్ ప్రాబ్లం లేకపోతే ఏదో బగల్స్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ బుద్ధి పొంది ఎప్పుడూ మానేసింది సో ఈ రకంగా శరీరము నిర్వీర్యమైపోతుంది వాడితో పోలిస్తే నిత్యము యోగం చేస్తూ మనస్సును కూడా ధ్యానం చేత దృఢంగా ఏకాగ్రం చేసుకుంటూ మనస్సు అల్లకల్లోలంగా పరుగులు తీస్తూ తన శక్తిని కోల్పోకుండగా ఆ మనస్సును చేసుకుని ప్రశాంతంగా అట్టుపెట్టుకోగలిగితే ఒకడు వాడికి డయాబెటీస్ ఉండదు హార్ట్ ప్రాబ్లం ఉండదు ఏ ప్రాబ్లము ఉండదు బ్రెయిన్ ప్రాబ్లం ఉండదు స్ట్రోక్ ప్రాబ్లం ఉండదు కొలెస్ట్రాల్ ఉండదు ఏవి ఉండదు అలా చిలకలా ఉంటాడు యాభై ఏళ్ళు వచ్చినా కూడా అదే మహిమంటే అది మహిమ కాదా మహిమంటే ఇలా గాల్లో గైగిరి అక్కడ కొంతసేపు ఉంటే అదే నా మహిమ ఇది మాత్రం మహిమ కాదు ఇప్పుడు గాల్లో గైగిరి అలా కొంతసేపు ఉన్నాడు అనుకోండి ఎప్పటికైనా మళ్ళీ కిందికి రావాల్సిన వాడే కదా గ్రావిటేషన్ అనేది ఒకటి ఉంది కదా గ్రావిటీని వైలైట్ చేయటం కుదరదు ఇప్పుడు విమానం గ్రావిటీని ధిక్కరిస్తుందా లేకపోతే గ్రావిటీని అనుసరిస్తుందా మీరు చెప్పండి పెద్దలు అనుసరిస్తుంది ధిక్కరించదు గ్రావిటీ ధిక్కరిస్తుందని అనుకోకూడదు గ్రావిటీ కిందకి లాగుతూ అంటే అది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి గ్రావిటీ విమానానికి గ్రావిటీ లేదు అని అనుకోకూడదు విమానానికి గ్రావిటీ లేకపోతే ఇంక దిగదు అది ఉండిపోతుంది విమానం గ్రావిటీని అనుసరిస్తుంది ధిక్కరించదు అలాగే యోగి కూడా అలా గాల్లోకి ఎగిరిపోతాడని అనుకోకూడదు గ్రావిటీని ధిక్కరిస్తాడు మనము ధిక్కరించలేము యోగి ధిక్కరిస్తాడు ఎనీవే సో అంటే దాన్నేదో మామూలు లోకంలో మిరకిల్స్ అని అంటారు చూసారా ఆ రకంగా దాన్ని పెట్టుకోకూడదు మిరకిల్స్ కాదు ఏమీ కాదు మనస్సు మీద దేహం మీద ఒక ఆధిపత్యాన్ని సంపాదిస్తే వాడు యోగి ఒక దేహం మీద ఒక మనస్సు మీద ఆధిపత్యం గలవాడు జీవుడు మొత్తం బ్రహ్మాండ దేహం మీద బ్రహ్మాండమంతా ఉన్నటువంటి మహత్తత్వము అది బుద్ధి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ దాని మీద పూర్ణమైన ఆధిపత్యం గలవాడేవాడు ఏమవుతాడు యోగేశ్వర ఈ బ్రహ్మాండమంతా కూడా ఇప్పుడు నా చెయ్యి నా కాలు నేను నా ఇచ్చ వచ్చిన రీతిని వాటిని కదుపగలుగుతాను కాలు ముందుకు పెట్టగలుగుతాను వెనక్కి చేయగలుగుతాను వాటి మీద నాకు పూర్ణమైన ఆధిపత్యం ఉన్నది ఆరోగ్యంగా ఉండాలి లేకపోతే అది ఉండదు కానీ ఈశ్వరుడు విశ్వరూపంలో మొత్తం బ్రహ్మాండాన్నంతని కూడా అదే విధంగా మన చేతుల్ని కాళ్ళని మనం స్వాధీనం పెట్టుకున్న తీరున ఆయన బ్రహ్మాండాన్నంతా తన అధీనంలో పెట్టుకుని ఉంటాడు అంచేతను మనం యోగులమైతే ఆయన యోగులకు యోగి యోగేశ్వరుడు యోగానాం ఈశ్వర అంటే యోగినాం ఈశ్వర ఇత్యే యోగేశ్వర అని సంబోధించాడు బాగుంది చక్కటి శ్లోకం సో భాష్యకారులు ఏమంటారో చూద్దాము మన్యసే చింతయసి ఎది నీవల్లా అనుకుంటే నీవల్లా అనుకునే పక్షంలో ఎలాగా మయా అర్జునేనా తక్యం ద్రష్ము నేను అర్జునుణ్ణి సామాన్యుణ్ణి ఆ విశ్వరూపాన్ని చూడగలుగుతాను అని నీవు అనుకున్నట్లయితే ప్రభో స్వామి ఓ స్వామి స్వామి అంటే నీవు స్వామివి అంటే అప్పుడు నేనేమవుతాను స్వ అవుతాను నేను స్వామిని కాను స్వ స్వ స్వామి ఇప్పుడు స్వామి అంటే ప్రభువు ఆయన ప్రభువు అంటే ఆయన చెప్పు చేతలలో ఉండువాడను ఆయన ఎలా నడిపిస్తే అలా నడచువాడను నేను అప్పుడు స్వ అవుతాను నేను ఆ పదాలలాగా స్వ స్వామి సంబంధము నేను స్వ అంటే నీవాడను నీవు స్వామివి అంటే నాకు ప్రభుడవు అది స్వామి యోగేశ్వరా యోగినో యోగా ఇప్పుడు యోగ అస్తి బహుచం యోగ ఎస్తి అనయన ఎం యోగాం అస్తి యోగిన ఓకే యోగ ఎస్తిగా యోగినహ అన్నప్పుడు నిని అనే ప్రచయం వచ్చింది యోగా అన్నప్పుడు అన్న అనే ప్రచయం వచ్చింది అర్థం ఒకట యోగినహ అంటే యోగము గలవారు యోగా అంటే కూడా యోగము గలవారు ఎందుకంటే అక్కడ గుణసంధి కనపడుతోంది యోగ ఈశ్వర అది యోగి ఈశ్వర కాదు కాబట్టి యోగ పదానికి యోగి అని అర్థం కొంచెం వ్యాకరణం వ్యాప్రగా గమనించటది తాం ఈశ్వర యోగేశ్వర హే యోగేశ్వర సంబోధన వారికి అందరికీ ప్రభువు కనుక యోగులందరికీ ప్రభువు కనుక యోగేశ్వర సంబోధన చేసేప్పుడు హే గేశ్వర యస్మాదహం అతీవ అర్థీ ద్రష్టం నేను చిన్నప్పుడు ఫస్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా సినిమా సినిమాని మహా ఉత్సాహపడిపోయేవాళ్ళం తల్లిదండ్రులు సినిమాకి తీసుకెళ్లాలని అంగీకారం తెలిపిన వెంటనే పండగ ఎందుకంటే ఆ సినిమా చూసేయాలని అంత ఉత్సాహం అర్జునుడు అంటున్నాడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నానయా ఆ చూసేయాలని అతీవ ద్రష్టం అర్థి మరి నువ్వు కనుక దయచూసి నాకు ఆ శక్తి ఉందంటే మటుకు తప్పక చూపించుము తస్మా తత అందువలన అందువలన అనగా ఎందువలన ఎందువలనైతే నేను అతిశయించి చూడాలనే ఉత్సుకతను కలిగి ఉన్నాను అందువలన మేం మదర్థం నే అంటే షష్ఠి కాదు మహ్యం నా కొరకు అంటే అర్థం వచ్చిందంటే చుట్టు చేతి నా కొరకు ఎందుకంటే మే షష్ఠి అవ్వచ్చు చతుర్థి అవ్వచ్చు ఇంకటి చతుర్థి దర్శయత్వం నీవు చూపించుము ఏమిటి చూపించాలి విశ్వరూపం విశ్వరూపం అంటే ఎవరు ఆయనే ఆత్మానం అవ్యయం వినాశము నీ బ్రహ్మాండ శరీరమును నాకు చూపించుము శ్లోకం అనేసిద్దాం మన్యసే యది త్రష్ుమితి ప్రభో యోగేరే దర్శయాత్మానమ్యయ పూర్ణమదస్